హరిభ్యో నమ నమో బ్రహ్మారిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో ఘన ప్రత్యోవాహమస్ అహం పదార్థర ఓంకారీసి బ్రహ్మ విద్యోపదేశిత శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుజో నమో నమ్ యాజ్ఞవల్ జనకం సుఖశాంపేరం కృష్ణం అర్జునసహిత ఉద్ధవో నమ్ శ్రీచరస్వామి యోగిదీక్షిత కంబాలూబ్రహ్మ వంచో పరశురామసీతారా భగవతక కృష్ణయోగిన సద్గురు అస్మద్గురు సమాష్ణాంధ పవచ అస్మాచార్యపే గురు పరంపరా పూర్ణమే నిరాబ ఆగ్నేం తక్షిణే నిత్యసై నైఋ రేచ నిరాశ ఈశానో నిర్మలో భవే ఊర్ధ్వశ్చ నిరార్వి అంతర్బిశ్చర్వరో శుద్ధ నిర్గుణతత్వ కదాయుతమయ వి అప్పుడే వారాల ఎప్పుడు కంటే కనుకా విన బుద్ధైతేడీ చదివేద కనుగోణ మనసైతే కనుడీ పుస్తకమనుష తపకా వింటే అప్పుడే వూడు కంటే అచల సిద్ధాంత బోధని జనులారా అని ప్రారంభించటంలోని జనన మరణములు కలిగిన వారెవరో పాలన్నదు జనులనేటటువంటి సంబోధక వాచ్యంతో ప్రారంభించడం జరిగింది కాబట్టి మానవులందరికీ కూడా ఈ అచల సిద్ధాంతం తేట తెలుగులో వేదాంత ప్రతిపాదితమైనటువంటి ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి ప్రస్థానత్రయ ప్రతిపాదితమైనటువంటి సరి అయినటువంటి విద్యని అందించేటటువంటి బాధ్యతను అంటే పరము అనే దానిని ఏ రకమైనటువంటి విచారణ ఏ రకమైనటువంటి జీవనం ఏ రకమైనటువంటి నిర్ణయం అవసరము అటువంటి విచారణ జీవనము నిర్ణయాన్ని అందించేటటువంటి అచలస్తున్నారు అచలము అనటంలోనే చెలించనిది అనేటటువంటి లక్షణాన్ని సూచిస్తున్నారు ఈ లక్షణం ద్వారా ప్రతిపాదించేటటువంటిది ఏమిటంటే జననము మరణము అనేటటువంటి చలనములోనివి రెండు కదలికలుగా చూడగలిగేటటువంటి సాధికారత ఎవరికైతే ఒకదో వాళ్ళు దీనికి అధికారులు అంటే జననాన్ని ఒక మార్పుగా మరణాన్ని ఒక మార్పుగా మాత్రమే చూస్తూ తానెప్పటికీ పుట్టని వాడనని తానెప్పటికీ చనిపోని వాడని నిర్ణయాన్ని పొందటమే జనమ మరణ రాహిత్యం అనేటటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికీ పుట్టనిది ఎప్పటికీ చావనిది ఏదైతే కలదు ఎప్పటికీ కదలనిది ఏదైతే కలదు ఎప్పటికీ పరిణామరహితమైనది ఏది కలదు ఎప్పటికీ తాను లేనిది ఏదైతే కలదు ఎప్పటికీ ఆవరణ రహితమైనది ఏది కలదు ఎప్పటికీ ఉన్నది ఏదో ఉన్నది ఉన్నట్లుగా ఉన్నలేదు ములుగుత సందు లేక ఉన్నలేదు సాణువుగా ఉన్నలేదు ధ్రోముగా ఉండలేదు అచలముగా ఉన్నలేదు వ్యోమముగా ఉన్నలేదు దానిని పరము అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తాను కాబట్టి జననం చేత పరిణామి పరిణమిస్తున్నాను మరణం చేత పరిణమిస్తున్నాను అనేటటువంటి रेू भ्रांत पूरी सिद्धांत अचल सिद्धांत आत्मिष्ठ कल वाल शरीर ने शरीर लरीर नैन ने साक्षिर्णयानी अक लक्ष्यमेंटे శరీరం మరణిస్తోంది నేను మరణించటం లేదు నేను చావులేదు జాతస్య హి ధ్రువో మృత్యు అనేటటువంటి సూత్రం కేవలం భౌతికమైనటువంటి పంచమ పంచకోశాలతో కూడుకున్నటువంటి శరీరానికే కానీ నీపు కాదు అనేటటువంటి నిర్ణయాన్ని ఆత్మనిష్టలో కూడా చెప్తుంది కానీ అక్కడ జనన మరణ రాహిత్యాన్ని సూచనగా చెప్తుంది అనుభవంగా చెప్పాలి అంటే ఆత్మానుభవం కలిగినటువంటి వాళ్ళు కేవలం ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ముడిపడినటువంటి జీవుడి వరకే విచారణ చేసి ఆ జీవభావ నుంచి విముక్తమయ్యి తన ఆత్మస్వరూపుడు అనేటటువంటి భావనలో నిమగ్నమై ఆత్మనిష్టను పొంది ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో జీవించటం వలన శరీర పద్ధతిగా ఉన్నటువంటి లక్షణాలు అతన్ని ప్రభావితం చేయకపోవడం వలన అతనిలో సాక్షిత్వం సహజమవడం వలన అతడు నాకు ఎప్పటికీ చావులేదు నయనం చెందంతి శస్త్రాణి నయనం దహతి పవక నం క్లేదయంత్యాపో నా పండిత ఏదైతే ఈ పంచభూతాల చేత ప్రభావితం కావడం అది నువ్వు అనేటటువంటి సూచనని సాంఖ్యయోగంలో భగవద్గీత మొట్టమొదటే అందించేస్తారు కాబట్టి ఈ అస్పర్శయోగమైనటువంటి పద్ధతిని మానవుడు జీవించాలన్నాడు కాబట్టి భగవద్గీతకి మధ్యనిమిది అధ్యాయాలకి కలిగి అస్పర్శయోగం ఒక పేరు అంటే జీవతనువులు ఈశ్వరతనువులు రెండింటిని ప్రతిపాదించి ఆ రెండింటి యొక్క వ్యవహారమును కూడా వివరించి ఆయా సృష్టి వ్యవహారమంతా తాను కాదని కేవలం శరీరంతో పరిణమించేటటువంటి శరీర శారీరక పరిణామ ప్రక్రియలు మాత్రమే తాను కాదని సాక్షిగా ఉన్నంత మాత్రమే సరిపోదు అనంత సృష్టి వ్యవహారమునకు సంబంధించిన సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు కూడా వ్యవహారమేనని వాటికి సాక్షి అయినటువంటి పురబ్రహ్మ పొందితేనే నీవు మోక్షమును అనేటటువంటి పదమును అధ్వసిస్తావు అని ప్రస్థానత్రయం నిర్ణయం చేస్తాం కాబట్టి ప్రస్థానత్రయ నిర్ణయాన్ని అనుసరించి పరాన్ని సవిస్తారంగా సూచనగా తేలిక మాటలలో అంటే బ్రహ్మసూత్ర భాష చదవడానికి కావాల్సినంత మేధాశక్తి లేనటువంటి వాళ్ళకి అంత ధారణాబలం లేనటువంటి వాళ్ళకు కూడా సూచన వాక్యాల ద్వారా ఉన్నది అని బోధించటానికి సత్య నిర్ణయం చేయడానికి ఉపయోగపడేటట్లుగా ఈ అచల సిద్ధాంతాన్ని రూపకల్పన చేస్తారు ఈ సంకల్పంలోనే ఈ విశేషానంతా ఇమిచ్చాయి పూర్ణమేవ నిరాలంబం ఆగ్నేయంచ నిర్గుణం దక్షిణే శుద్ధం చేయు వాయువేచ నిరంజనం పశ్చిమే నైరుత్యో నిరుపద ఉత్తరేత నిరాకారీశాన్యో నిర్మలోక్యుధ్య నిరాకారత అధశ నిర్వికారత దిగంబరుడు అనేటటువంటి సూచనని ఇందులో పెట్టారు అంటే దిక్కులనే అంబరముగా కలిగిన వాడెవడో దిగంబరుడు అనే విపత్ అర్థాన్ని మౌలికంగా తెలుగుకి సంస్కృత భాష మాతృకైనందువలన చాలా పదాలను మనం సంస్కృతంలో తెలుగులోకి తెచ్చుకున్నాం కానీ ఆ సంస్కృత భాషా విశేషమంతా కూడా శివరామదీక్షితులు అధ్యయనం చేసి జ్ఞానవాసిమనేటటువంటి సంక్షిప్త యోగ వాసిష్టం యోగ వాసిష్టము జ్ఞానవాసిష్టము బృహద్వాసిష్టం అనేటటువంటి వాసిష్ట సంప్రదాయాలలో మూడు రకాలైనటువంటి సంక్షిప్త కలిగింది విస్తారమైనటువంటిది యోగ వాసిష్టమైతే निजाने के मुफे रेल श्लोक ची मन इन वाई नाग वेल श्लोक अदापटी वाटी ज्ञानवाशिष्ठम आर वे श्लोक में वेचे आज श्लोक मरला सूचन मात्र उपलब्ध श्लोक में वेचेस बृहदवासीबी शिवराम दीक्षि प्रधानमंत्री प्रक्रिया योगवाशिष्ठमने विस्तारम ग्रंथों बृहद्दिष सारांशा वेरचे वे परम निर्णय पनी वूचार अच्छन चेयड़न वाटी चक्कर वारी विष्यक विचारण पी अव निर्णया पड़े भागवत कृष्ण देशिक प्रभु आ सांप्रदाय దానిని తేట తెలుగులో అందరికీ అందించడానికి కొన్న ఒకసో అచ్చ తెలుగు పదాలను కూడా బాగా విరివిగా వాడి ఆయా లౌకికమైనటువంటి మాండలికం ఏ ప్రాంతంలో ఉన్నటువంటి జీవించిన గురువులు ఆయా ప్రాంతపు మాండలికాలను వాడటం అనేది ఆయా సంస్కృతి ప్రతిబింబం కాబట్టి ఆ జీవన కాలంలో ఏ ప్రాంతంలో జీవించాడో ఆ మాండలికాలనే ఉపయోగించుకుని ఈ కదార్థాలను రచించడం అందువలన కందము అంటే అర్థం ఏమిటంటే పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన దానికి కందము అని పేరు దేని వల్ల అయితే మనలో పునరుత్పత్తి సాధ్యము దానికి కందం పేరు అంటే అర్థం ఏమిటంటే హిరణ్య గర్భస్థితికి కందం అని పేరు మామూలుగా మనకేమిటంటే కందం దుంపలే గుర్తొస్తాయి కాబట్టి దుంప మాత్రమే కందా అనుకుంటూ ఉంటాం सत्यमेंटे अभी सुपक बोधन अटे विवाह कल में वधूवर ओका उत्तरीयमी मुड़वेस्त मुड़वे अ्रह्म मुड़ी दूर अक्सर कंद पिक मेड़ अटे अंकुरी कंदक मोखे प्रजोत्पत्ति अनेट प्राजापत्य धर्म पूने अग्नि साक्षिग प्रजोत्पत्ति अनेट प्राजापत्य धर्म तोड़ना सृष्टि यज्ञा की मेमिद पूरी आह्मी साक्षाबी अलागे पंचशक्तु हिण्यगर्भस्थि आविर्भव पंच ब्रह्मी एर्भ ने आधार पे ఆ హిరణ్య గర్భస్థితికి కూడా కందము అనిపి కాబట్టి కందార్థము అంటే అర్థం ఏమిటంటే కందం చందో వృత్తంలో చెప్పబడిన పద్యాలు అయినప్పటికీ వాటి యొక్క సూచన ఏమిటయ్యా అంటే ఆ తెలిసినటువంటి వాళ్ళకి ఈ దర్శనం కలిగినటువంటి వాళ్ళకి ఆ హిరణ్య గర్భస్థితి దర్శనం ప్రాప్తిస్తుంది అలా ప్రాప్తించడం వలన వాళ్ళు మండలత్రయాలనే అధిష్టానం ద్వారా ఈ సృష్టి అంతా ఎట్లా నిర్వహణ జరుగుతోందో తెలుసుకున్నవారై ఈ సృష్టికి పరమైనటువంటి హిరణ్య గర్భస్థితికి సాక్షి అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే ప్రయత్నం చేయాలి అనేటటువంటి సూచన కందార్ధము అనటంలో ఉందన్నమాట కాబట్టి అచలానికి సంబంధించినటువంటి సూచనలన్నీ కందార్ధములు అనేటటువంటి పద్ధతిగా చెప్పబడదు ఇలా ప్రతిదాని ప్రతీకాత్మకంగా బోధించేటటువంటి పద్ధతి భారతదేశ సంస్కృతిలో ఉన్నదనమాట దీనిని మార్మిక విద్యా విధానము అంటే అనేక రకాలైనటువంటి విద్యా విధానాలు భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న వేదాంత విద్యకి ఈ మార్మిక విద్యని స్వీకరించారు వేదవ్యాసులు దీనికి ఆద్యులు వేదవ్యాసు అంటే అర్థం ఏమిటంటే ఏది చూపిస్తున్నాడో దాన్ని చూసి తెలుసుకొనవలేము ఏది చెప్తున్నాడో దాన్ని విచారణ చేసి తెలుసుకొనవలేము చూపేదేమో చూసి తెలుసుకోవాలి చెప్పేదేమో విచారణ చేసి తెలుసుకోవాలి ఈ రెండు కలిపితే ఏది భాగమో ఏది త్యాగమో తెలుసు ఈ రెండు కలపకపోతే తెలియదు అంటే అర్థం ఏమిటంటే జ్ఞాతం ఉండాలి ద్రష్టం కూడా ఉండాలి ఈ రెండింటిని లక్షణత్రయంతో చక్కగా నిర్ణయాత్మక దిశగా చేసినప్పుడు మాత్రమే అప్పుడు అది ప్రవేశం అధిగతిది అనేటటువంటి స్థితికి చేరుతుంది కాబట్టి జ్ఞాతం అన్నప్పుడేమో బోధారూపకంగా తెలుసుకుని విచారణ చేయటం జ్ఞాతం అయితే ఏ లక్ష్యాన్ని సూచించారో ఆ లక్ష్య స్థితిని పొంది నిలకడ చెంది దర్శన స్థితిని పొందడం దొరస్తుంది यह रे समय सेव अंटे अर्थमेंटे अन्वय व्यतिरेकों अला भाव अभाव पद्धति आधार आधेय पद्धति इला रक रही विमर्शनात्मक पद्धत यह मार्मिक विद्युत होना मार्मिक विद्य आधार चूच्न आधार आधेय पद्धति अने मोदी प्राथमिक मैंने पद्धति अलागे नित्यम आत्मात्म आस కార్యకారణము సదసత్తులు దృగ్దృశ్యములు ఇలా ద్వంద్వాలుగా వివేకమును అందించేటటువంటి భాగత్యాగ నిర్ణయ పద్ధతిలోనే అయితే ఈ భాగత్యాగ నిర్ణయం చేయాలి అంటే లక్షణయుతులైన వాళ్ళకు మాత్రమే కాబట్టి కేవలము పుట్టటము పోవటము అనేటటువంటి బాల్య యోన కౌమార వృద్ధాప్యాలలో शरीर विषय लेनेनंद जीवन परमावधि कल तामिक जीवन कल वाल की अचल सिद्धात अन्टरते तपनेस आत्मात्म विचारण पूर्ति चेसी कार्यक्रम विचारण निर्णयानी पी दृदृश्य विचार विचारण के अधिकारी संपादिस्ट వాళ్ళు మాత్రమే ఈ దీనికి అధికారులు ఎందుకనంటే పై విషయం పర పరము అనేటటువంటి నిర్ణయాన్ని బ్రహ్మమునకు ఆవలా అనేటటువంటి తత్పరం అనేటటువంటి సూచన సూత్రాన్ని స్వీకరించి సంక్షిప్తంగా సూచనగా ఉన్నది ఉన్నట్లుగా నిర్ణయంగా చెప్పే పద్ధతిని స్వీకరించినటువంటి విధానం ఆచరిస్తుంది కాబట్టి విస్తారంగా విషయానలోకి సాంతం పంచోషాలలోకి దిగి వచ్చి బోధించేటటువంటి సామాన్యమైనటువంటి బోధ లేదనమాట దీనిని ప్రబోధ అని అంటారు పూర్ణ బోధ అని కూడా అంటారు అంటే దీని తర్వాత బోధించడానికి ఏమి లేదని అర్థం కాబట్టి పూర్ణ బోధను అందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్ణులు ఈ పూర్ణ బోధన అందనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపూర్ణులు ఈ అపూర్ణత్వం నుంచి పూర్ణత్వానికి పరిణామం చెందించేటటువంటి బోధ కాబట్టి దీనికి పూర్ణ బోధ అని ఈ పరము అయినటువంటి స్థాను అయినటువంటి ధ్రువము అయినటువంటి అచలము అయినటువంటి పరతత్వం ఏదైతే ఉందో అట్టి పరమును నిర్ణయంగా సంజ్ఞారూపకంగా అందించడం కొరకే అన్ని దేవాలయారో స్థాణువుగా ధ్రోముగా ఉండేటటువంటి మూల విరాటను ప్రతిష్ఠిస్తున్నా అది కథల్లో వినదు కనదు మాట్లాడదు తీసుకోది గ్రహించదు ఆదాన ప్రతిగ్రహములు లేవు కాబట్టి సశరీరిగా ఉండి ఇంద్రియ వ్యాపారములతో ఏవైతే చేస్తున్నావో అవి ఏవి అంచేయులు అనగా అవ్యవహారి దాని యొక్క మొదటి లక్షణం అవ్యవహారి మరి ఏదైతే పరం అన్నదో ఆ పరము కూడా అవ్యవహారి వ్యవహార గతమైనటువంటి ఆనంద లక్షణమే జీవుడు జీవుడు అంటే ఒక మాటలో చెప్పేయమంటే అతని సిద్ధాంతం ఏం చెబుతుందంటే వ్యవహరిస్తే నాకు ఆనందము నువ్వు జీవుడు సింపుల్ వ్యవహరించకుండా ఆనంద లక్షణంలో ఉంటే నువ్వు సాక్షి అంటే కారణ రహిత ఆనందమని కారణ సహిత ఆనందం అనేటటువంటి విభజన తెలిసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు వచన సిద్ధాంతానికి అధికారులు కాబట్టి జనన మరణములనే మార్పులకు గురి అవ్వడానికి కారణము ఈ కారణ సహిత ఆనందము అధికారణరహిత కాబట్టి దాన్ని అధిగమించాలంటే కారణరహిత ఆనంద స్థితిలో నిలకడ సాక్షి సాక్షి అతీతము అనేటటువంటి సూచననే స్వీకరిస్తారు అన్నమాట అలా నిత్య జీవన స్రవంతిలో అవస్థాత్రయ సాక్షిత్వమైనటువంటి దుర్య నిష్ఠ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పరము అనేటటువంటి ద్వారా పొందగల దీనిని విస్తారంగా బోధించే ప్రయత్నం కొనాల గారు ప్రచల సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆంధ్రదేశంలో అనేక అచల పీఠాలు విస్తారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎంత విస్తారంగా చెప్పినా అదంతా సాంఖ్య విచారణలో భాగమే కాబట్టి సాంఖ్యతారక అమనస్క ప్రతిపాదితమైనటువంటి పరం ఎందుకంటే ఆత్మనిష్టకు కూడా సాంఖ్యతారక మనస్కాలు అవసరం బ్రహ్మనిష్టకు కూడా సాంఖ్యతారక మనస్కాలు అవసరం కానీ अचल सिद्धांत निर्णय अचल निर्णया पा सांख्यधारक मनस्क अगे साधन चतुष्टय संपत्ति चतुर्विध शुश्रूष आत्मनिष्ठ को अवसरमे ब्रह्म निष्ठ को अवसरमे अचल निर्णयावस अगर निर्णयात्मक शक्ति भेद उठदमेंटे साधन चतुस्तय संपत्ति नि्य वस्तु विवेक నిత్యం అంటే మార్పు చందనిది అనేటటువంటి సూచన మొదట్లోనే చెప్తున్నారు అనిత్యము అంటే మార్పు చెందేది కానీ జీవభ్రాంతిలో జీవ వ్యవహారంలో విషయానందంలో జనులార జన మరణములకు చిక్కినటువంటి వారు ఉన్నారో వాళ్ళు జనులు కాబట్టి వాళ్ళకి బోధించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం ఎక్కడిదాకా నువ్వు చేరాలయ్యా అంటే నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా మార్పు చెందని నిర్ణయాన్ని తెలుసుకునేదాకా నువ్వు వెళ్ళాలి విద్య యొక్క పరమావధి ఏమిటి మారే వాటిని తెలుసుకుంటూ మారే వాటిలో మారడాన్ని గుర్తిస్తూ సర్వకాలము మారనిది ఏదో ఆ మారనిదే ఉన్నది నేను లేనివాడను अनेट निर्णया पंदवल अवसर काबी जीव भ्रांति लगे विषय पैध नित्यात बोधिस्त दाने ब्रह्म निष्ठे व्यस्टिमिषि मध्य बोझिस्त अदे ब्रह्म निष्ठ नदी परमने की मारे मारने कदले कदलने अने रेत्र सूचि కదిలేదంతా అనిత్యము కదలనిది నిత్యము మారేదంతా అనిత్యము మారనిది మాత్రమే నిత్యము ఈ ఒక్క నిర్ణయానికే కట్టుబడి ఈ ఒక్క సూచనకే కట్టుబడేటటువంటి వాడు వాడు అధికారి అసలు నిర్ణయాన్ని పొందడానికి అందుకని తొలగం జనన మరణములను తొలగం ద్రోయజాలు తొలగం ద్రోయడం తొలగించడం ఏమిటి త్రోయడం ఏమిటి రెండున్న ఏడాది తొలగించడం ఏంటి ఏమిటంటే ఇవి ఎలా తీసేస్తాము చేతి తొలగించడం అంటే మన దృష్టిలో ఏంటంటే మనం ఎదురుకుండా ఏదో ఏదైనా ఈ వస్తువును తొలగించండి అంటాం మరి వస్తువు కాదు కదా ఇది కానీ ఏమంటున్నావు ఈ అనంత సృష్టి కూడా బ్రహ్మ పదార్థం నిర్మితం ఘటగుడ్యాధిక మృత్తికా మాత్రమే వచ్చి వేదాంతడి అని బ్రహ్మజ్ఞానావళి మాల బోధిస్తుంది నువ్వు ఏ పేరైనా పెట్టుకోవయ్యా నామరూపాత్మకమైనదంతా ఒకే బ్రహ్మం యొక్క అభివ్యక్తీకరణ ఒకే బ్రహ్మమునందు అంశీభూతము దానికి వ్యక్తిగతమైన స్వకీయమైన ఉనికి లేదు చెప్నదంతా బ్రహ్మ పదార్థము అంటున్నాం కదా మరి పరం ఏం చేయాలయ్యా అంటే అర్థం ఏం చెప్పామంటే దాన్ని తొలగింప చేస్తే మిగిలింది ఏదో పరం బ్రహ్మ పదార్థం తొలగింప చేస్తే ఏది మిగిలిందో అది పరం త్రోయన్జాలు తొలగంజాలు ఇది ఏమిటండి త్రోయట ఏమిటి అంతటా ఉన్నది బ్రహ్మం అంటున్నాం అంతటా ఉన్న బ్రహ్మ పదార్థం అంటున్నాం అన్ని బ్రహ్మ పదార్థమే అంటున్నాం ఎక్కడికి తోస్తాం దీన్ని అంటే అర్థం ఏమిటంటే త్రోయంచాలు ఇది కూడా పోతుంది నాయన అంటే అర్థం ఏమిటంటే ఇది కూడా పోతుంది ఒక కాలంలో ఉన్నట్లు తోస్తోంది ఒక కాలంలో వ్యవహరిస్తోంది ఒక కాలంలో చూస్తుంది కానీ ఈ ఒక కాలంలో ఉండి ఒక కాలంలో వ్యవహరించి ఒక కాలంలో పోయేదానికి సాక్షి పేరు బ్రహ్మం కదా అంటే ఇవి ఈ మూడిటికి త్రిపుటికి సృష్టి స్థితి లయములకు లోబడిన దానిని మనం బ్రహ్మం అని అనలేదు కదా దీనికి సాక్షినే బ్రహ్మం అన్నాం కదండి అన్నా అట్టి సాక్షి అక్షరుడు కదా అని కూడా నిర్ణయింది ఈ త్రిపుటికి లోబడినదంతా నశిస్తోంది కదా కాబట్టి దాని క్షరమని పెట్టి ఈ త్రిపుటికి సాక్షినేమో అక్షరం అని పెట్టాం మరి అక్షరం అంతా కూడా ఎక్కడికైతే ఏ స్థితిలో అయితే తనంతటా తానుగా లేని దగుతున్నదో అంటే సృష్టి స్థితి లయాలు లేని చోట తాను తానుగా ఉన్న చోట తానే లేనటువంటి స్థితి కూడా ఏర్పడుతున్నది తాను తానుగా ఎట్లేపడినదో తాను తానుగా లేనిది మాత్రమే ఉన్నాయి కాబట్టి అది ద్విపుటీ ఇది త్రిపుటి అని విభజన చేశారు అక్షరమునకు పురుషోత్తమునకు మధ్య ద్విపుటీ క్షరమునకు అక్షరమునకు మధ్య త్రిపుటి అని ప్రస్థానత్రయం నిర్ణయం చేశారు కాబట్టి అందుకనే బ్రహ్మసూత్రాలలో ఎక్కడా మదసూత్రంలోనే अधा तो ब्रह्म जिज्ञास अदेमें तुम्हें ब्रह्मेवड़ो वाड़ी कल जिज्ञास अधाओ अलांटेटे ब्रह्मे ब्रह्म जिज्ञास कत्पर चावलोक अने जिज्ञा कनेणय कोसम आिज्ञास क తటా తానే ఉన్నవాడుగా తోచున్నప్పటికీ తానే లేనటువంటి స్థితి ఉన్నదా అనేటటువంటి తన మూలమును తానెరుగుట అనేటటువంటి జిజ్ఞాస కలిగింది అనేటటువంటి నిర్వచనాన్ని పరం దృష్ట్యా చెప్పమన్నది శంకర భాష్యం అధాతో బ్రహ్మ జిజ్ఞాసాని మళ్ళా మనం కిందకి దించి విషయాత్మకంగా పదార్థములతో నామరూపాత్మకంగా విషయానందంతో జీవించేటటువంటి మానవులకు నాయన పరమే బ్రహ్మణి కోపిన సత్త అనేటటువంటి భజగోవిందూత్రాన్ని సూచనని అన్వయం చేసి నువ్వు ఎప్పటికైనా ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి ఆ పరమును తెలుసుకోవాలి పరమే బ్రహ్మణి అన్నారు కదా ఆయన కూడా అక్కడ అంతేగాని బ్రహ్మణి అని ఊరుకోవాలి ఆయన కాబట్టి నీ జిజ్ఞాసాధికరణ ఎప్పటివరకు పనికిరావాలయ్యా అండి పరము అనే సూచనను తెలుసుకునే వరకు నీకు జిజ్ఞాస పనిచేస్తుంది కాబట్టి ఇలా ప్రతి చోట ఆ సూచనగా ఈ పర శబ్దం వేయడం జరిగింది చాలా మంది ఈ పరము అనేటటువంటి నిర్ణయాన్ని మాత్రమే పట్టుకొని వాళ్ళకి ఈ కింద నుంచి అదంతా ఒకటే కదండి అన్నట్లుగా తోస్తూ ఉంటాం అంటే ఎక్కడికి వెళితే అక్కడికి పరమే అన్నట్టు తోస్తూ ఉంటాం అంటే బాల్యానికి యవ్వనం పరం అంటే అది కనబట్టలేదు బాల్యంలో ఉన్నప్పుడు యోన ఎలా ఉంటాడో వాడికి తెలియడం లేదు ఎలా తెలియడం లేదంటే అది పరం అది వచ్చితేనే తెలుస్తుంది అది దీన్ని ఆవేశించినప్పుడే ఇది లేకుండా పోదు యవన ఆవేశించినప్పుడు బాల్యం లేకుండా పోయి అట్లాగే కౌమార కూడా అవి యవన లేకుండా పోయి అట్లా ఏవైతే ఉందో ఆ తదుపరిస్థితి వచ్చే వరకు నీకు అది అనుభవయుక్తం కావడం లేదు అట్లాగే ఈ జహల్ లక్షణము జహదల్ లక్షణము జహద జహల్ లక్షణం అంటే ఏది ప్రధానమో తెలిస్తే జహల్ లక్షణం ఏది అప్రధానమో తెలిసి విడిస్తే అజహల్ లక్షణం తెలుసుకోవడం ఒక పద్ధతి అయితే తెలిసి విడవడం మరో కాబట్టి నిర్ణయం చేయడం మొదటి రెండు ప్రధానము అప్రధానము రెండు నిర్ణయం చేయడమే జహల్ లక్షణము అజహల్ లక్షణం నిర్ణయం చేసిన తర్వాత ఛదించడమేమో జహద జహల్ లక్షణం కాబట్టి మనం మన నిజ జీవితంలో కూడా ఇలా చేస్తూనే ఉన్నాం దీనికి మనకి పెద్దలు కూడా పూటిగా చెప్పేశారు ఉప్పు కప్పు ఒక కోలిక నుండు చూడ చూడ రుచుల జాడ పుణ్య పురుషులు వేరయ్యారు అని సులభమైన ఉపమానంతో చెప్పాడు అంటే అర్థం ఏమిటా చూడటానికి రెండు పదార్థాలే రెండు తెల్లగానే ఉన్నాయి చూపులకు లక్షణం ఒక తీరుగా ఉన్నప్పటికీ అనుభవంలో మాత్రమే ఇది తినడానికి వీలైంది అంటే అర్థం ఏమిటంటే గాలికి పెట్టేమని ఏమి చేయకర్లా ఉప్పు కర్పూరాన్ని గాలికి పెడితే తనకు తానే హరించుకుపోయేది కర్పూరం అలా ఉండిపోయేదేదో ఉప్పు కాబట్టి జనన మరణాలనేటటువంటి ఆవరణకు లోబడిన వాడు ఈ ఉప్పుతో నిర్మితమైన ఉప్పు బొమ్మ వాడు ఈశ్వర శరీరాలతో నిర్ణయమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో నిర్ణయమైనటువంటి దివ్యాహంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కర్పూరం లాంటి వాడు కాబట్టి వాడు తన పరమును తెలియగానే ఆ పరమును అన్నది లేకుండా పోతుంది నాహంగా అయిపోతుంది ఆవరణ రహితం లేకుండా పోతుంది కాబట్టి ఉప్పేమో నేను కర్పూరమేమో తాను అందువలననే పూజా విధానములలో షోడశోపచారములలో చిట్ట చివరి ఉపచారం హారతి ఎవరినైనా మీరు అత్యధికంగా గౌరవించాలి అంటే వైదిక సాంప్రదాయం రెండు రకాలైనటువంటి పద్ధతులు ఎవరినైనా సరే సాక్షాత్తు పరాత్మరుడు సాక్షాత్ ఈశ్వరుడు ప్రత్యక్షమైనా కూడా సాక్షాత్తు సద్గురుమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ కూడా నీవు రెండు ఉపచారములతో వారిని సుతుష్టిని చేయవచ్చు అంటే అవి సర్వస్య శరణాగతికి గుర్తు తనను తాను పోగొట్టుకున్నకు గుర్తు మొదటిది ఏమిటంటే తాంబూలం రెండవదేమో హారతి ఈ రెండే ఈ రెండూ చేస్తే సర్వోపచారాన్ని నివేదయామి తెలుస్తుంది తాంబూలం తెలుస్తుంది తెలుస్తుంది తాంబూలము తాంబూలములో కదలి ఫలము అంటే విత్తులేనటువంటి చెట్టు యొక్క ఫలమైనటువంటి అరటి పండును మాత్రమే తాంబూలంగా ఇవ్వాలి అని వైదిక సంస్కారం చెప్పింది పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి వద్ద ఒక సంవాదం జరిగింది అయ్యా ఉద్భిజములు కూడా జీవము కలిగినవే కదా మీరు ఉద్భిజములను తింటున్నారు జీవహింస చేసినట్టుగాదా అని అన్నారట ఒక అయ్యో నేను ఈ సృష్టి ధర్మానికి నేను ఆదర్శవంతు కదా జీవహింస చేయడం నాకు అధర్మం కదా సన్యాసిగా అని కదలి ఫలములను ఎండబెట్టి పొడి చేసి దంచి ఆ పిండిని పాలల్లో కలుపుకొని చాలా సంవత్సరాల పాటు వారు ఆహారాన్ని స్వీకరించారు కారణం ఏమిటంటే అరటి పండు విత్తనాలలో నుంచి మొదట రాదు కాబట్టి కానీ అక్కడ అరటి పండు యొక్క సూచన ఏమిటయ్యా అంటే అది జన్మరాహిత్యం సూచన అందుకని పూజనంగానే మొదట రాసేది అరటి పసుపు కొనుకోవడం ఇది చాలా ముఖ్యం అనమాట ఎందుకని వైదిక ధర్మం కూడా ఇలా వైదిక ధర్మం అంతా కూడా సంజ్ఞారూపకమైన బోధన కర్మ మార్గం అయ్యి कर्म प्रधानमंत्री शात कूचन उन्टन स्वीक अंक जन्मराहि प्रसाद समर्थुला जन्मराहित्य पंद्री कृप वाल अभी ताूल अरे నీకు నాకు అభేదము పూర్ణ బోధ వలన అభేద సిద్ధి కలిగింది నేను కూడా పురుషోత్తముడనే నేను అక్షర పురుషుడను కాదు క్షర అక్షర పురుషోత్తములు నిర్ణయం లేదు నాకు అని చెప్పడం ఏమో కాబట్టి హరతి ఇది హారతి అనంతర ఏదో అది హారతి కాబట్టి తరతి హరతి ఈ రెండు చాలా ముఖ్యం సాంఖ్య నుంచి తారకం ద్వారా అమనస్కమునకు తరించుట తరతి కాబట్టి ఆ తరించడం ద్వారా ఈ హారతి అన్న స్థితికి రావాలన్నమాట ఇట్లా రావాలనే ఉద్దేశంతో అన్న రెండు సూచనల్ని వేశారనమాట అక్కడ అంతటా బ్రహ్మ పదార్థమే ఉందంటే అది కృష్ణ బిలంలోకి తొలగంజేయజాలు లేదక్కడ కృష్ణ తత్వంలో కృష్ణ పదార్థంలో ఈ బ్రహ్మ పదార్థం లేదు బ్రహ్మ పదార్థం అంతా ప్రకాశ లక్షణం ఫోటాన్ యొక్క ప్రభావంతో పనిచేసేదంతా బ్రహ్మ పదార్థం కాబట్టి బ్రహ్మ ప్రకాశం నుంచి సాంఖ్య విచారణ అంతా ప్రారంభం ప్రకాశమని కూటస్థ ప్రకాశమని అనే పిండ బ్రహ్మాండ పంచీకరణాలను వివరించేటప్పుడు బ్రహ్మ ప్రకాశమును జ్ఞాత ప్రకాశంగా కూటస్థ ప్రకాశంగా చెబుతూ ఆ ప్రకాశం వలన మిగిలిన ఇరవై నాలుగు తత్వాలు ప్రకాశింప చేయబడి ప్రకాశం ప్రకాశీకరోతి అనేటటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని వ్యవహరిస్తున్నట్టుగా తోచుచున్నవి అని చెప్పి ప్రకాశ్యములన్నీ ప్రకాశములన్నీ లీన అనేటటువంటి సూత్రాన్ని ప్రతిపాదించడమే పంచీకరణ యొక్క లక్ష్యం తద్వారా కూటస్థ నిర్ణయం ఎవరైతే పొందారో అతడు సర్వప్రకాశుడు అది హిరణ్య గర్భ కానీ ఈ హిరణ్య గర్భ ప్రకాశం కృష్ణతత్వంలో లేదు కృష్ణ పదార్థంలో లేదు కృష్ణ బేలంలో లేదు కాబట్టి అక్కడ ఏమైందట తొలగంజేయాలేయజాలు ఈ రెండు జరిగినాయి అయితే మాకు తెలుస్తుందండి ఇదంతా అంటే లక్షణయుతమ ఎక్కడికక్కడా నీకు ఏది ప్రధానం శరీరేంద్రియ విషయా విషయేంద్రియ ధర్మాలు ప్రధానమా పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి జీవభావంతో ఉన్నటువంటి ఇరవై ఐదు తత్వాలని ప్రధానమా నిజానికి మాట్లాడితే అచల నిర్ణయం తెలుసుకునేటటువంటి వారికి పిండాండం అనగా అచల నిర్ణయ ధర్మం ప్రకారం సాంఖ్య విచారణ చేయాలి అంటే పిండాండము అంటేనే భూమి మీద ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి సృష్టి పెండాలో అలాగే బ్రహ్మాండం అంటే ఏమిటంటే గెలాక్సీ గెలాక్సీలో ఒక బ్రహ్మాండం ఏర్పడటం బ్రహ్మాండం పాల పొంతలో ఉన్నటువంటి బ్రహ్మాండం ఒక పాల పొంత పేరైనా పెట్టుకోండి ఒక విశ్వంలో నుంచి బ్రహ్మాండం ఏర్పడటమేమో బ్రహ్మాండం ఆ బ్రహ్మాండంలో నుంచి పంచభూతాత్మకమైన సృష్టి ఏర్పడడం పిండాండం అంతేగాని అక్కడెక్కడా కన్ను ముక్కు కాళ్ళు కా కాలు నోరు ఇట్లాంటి ఇంద్రియ ధర్మాలు ఏవి లేవు అక్కడ కాబట్టి సకల జీవరాశి స్థావర సమస్త సృష్టి పిండాండమే కానీ ఈ పిండాండం ఏర్పడడానికి ఆ విశ్వంలో నుంచి బ్రహ్మాండం ఏర్పడి బ్రహ్మాండంలో నుంచి పిండాండం కాబాండము పిండాండము బ్రహ్మాండ అనేటటువంటి నిర్ణయ పద్ధతిగా కూడా చెప్పిన విచారణ అది అంటే మనిషికి లెక్కెట్టినప్పుడు అండాండమని పిండాండం అంటేనేమో సృష్టికి పంచభూతాత్మక సృష్టికి లెక్క పెట్టినప్పుడు పిండాండం ఆ బ్రహ్మాండంకు లెక్క పెడితే విశ్వంలో నుంచి ఒక బ్రహ్మాండం విడిపోవడానికి చెప్తే అదేమో బ్రహ్మాండ చెప్పి ఈ మూడింటిని కూడా ఈశ్వర పంచీకరణ అనేటటువంటి పంచీకరణలో లేకుండా చేసేది అన్నపిండ బ్రహ్మాండీ ఇవేవి కూడా ఈశ్వర పంచీకరణ ద్వారా లేనివిగా నిర్ణయం అయిపోతాయి అంటే ఆ ఈశ్వరుడు అంటానికి కారణం ఏమిటంటే నల్లగా ఉన్నటువంటిదంతా కూడా కృష్ణ ధర్మానికి కృష్ణ తత్వానికి కృష్ణ పదార్థానికి కృష్ణ బిలానికి అవి సూచన శివలింగం నల్లగా ఉంటుంది శివలింగం కృష్ణుడు నల్లగా ఉంటాడు విష్ణువు నల్లగా ఉంటాడు ఇలా అన్ని సాలగ్రామశ నల్లగా ఉంటుంది మూలమూర్తులు అందరూ ఉంటారు ఈ నల్లటి లక్షణం అంతా కూడా అక్కడ సూచన ఏంటి అంటే కృష్ణతత్వం బ్రహ్మాండ ధర్మం లేదు బ్రహ్మాండ లక్షణం లేదు బ్రహ్మ పదార్థం లేదు ఆ కృష్ణతత్వంలోకి ఇది లీనమైపోతుంది తిరిగి రాని పద్ధతిగా లీనమైపోతుంది అలా కాదయ్యా నేను కేవలం హిరణ్య గర్భస్థితి వరకే లక్షిస్తాను అని అవును అక్షరుడు ఆ కృష్ణతత్వంతో ఉన్నదేమో పురుషోత్తముడు ఈ హిరణ్య లక్షణంతో ఉన్నదేమో అక్షరుడు అలా కాదయ్యా నేను క్షరుడు వరకే చూస్తాను ఒక పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఇది క్షరుడు కాబట్టి ఈ రకమైనటువంటి సమిష్టి విభజన మాట్లాడేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి లక్షణత్రయమని పేరు ఈ లక్షణత్రయం ద్వారా ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు అంటే పంచభూతాత్మకమైనటువంటి సృష్టి పిండాండం మండలత్రయములతో కూడుకొని ఒక సౌర కుటుంబం ఏదైతే పనిచేస్తుందో ఆ సౌర కుటుంబం బ్రహ్మాండం అనంత విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం కృష్ణతత్వం ఈ కృష్ణతత్వం బయలులో లేదు దాని అవతలు ఉన్నది బయలు ఒక్క ఉన్న బయలులో ఉన్న బయలులో కృష్ణతత్వం అనే అఖండ ఎరుక దాని ఎందు ఏర్పడినటువంటి బ్రహ్మాండం అనేది ఖండ ఎరుక ఎందు ఏర్పడినటువంటి పిండా ఖండ కాబట్టి ఇవన్నీ కూడితే అందుకని ఏం చెప్తారు సూత్రం అఖండ ఎరుక నిర్ణయం పిండముండము అహము బ్రహ్మాండము బ్రహ్మాండమునందలి అహము ఈ నాలుగింటి చేరిక చేకూడినది అఖండంబౌ ఎరుక కదరా మాయన్న కాబట్టి కృష్ణతత్వాన్ని అఖండ ఎరుకగా పెట్టారు అది ఎప్పుడైతే సంకల్ప శూన్య కాలములు లక్షణాలని లేకుండా పోతాయో అప్పుడు లేని ఎరుకైపోయాయి అంటే కృష్ణతత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే సంకల్పం శూన్యం కాలము సంకల్పం శూన్యం కాలంలో ఈ బ్రహ్మాండములన్నీ లయమైపోతాయి మరల మొన్న ఉత్పత్తి అవుతున్నాయి మరల బ్రహ్మాండములన్నీ పిండాండములు ఒక కాలంలో ఉత్పత్తి అవుతున్నాయి ఒక కాలంలో పోతున్నాయి కాబట్టి వ్యవహారం లేనటువంటి పద్ధతిగా ద్విపుటీ వ్యవహరించే పద్ధతిగా త్రిపుటి ఈ రకంగా ఏర్పడ్డాయి ఈ సృష్టి ధర్మంలో గమనిస్తే కాబట్టి వ్యవహారమే లేనటువంటిదేమో దైవీ సృష్టి వ్యవహారం కలిగినదేమో జీవ సృష్టి ఇట్లా అనేక రకాలుగా దీనిని వివరించి వర్ణించే ప్రయత్నం సాంఖ్య విచారణలో చేస్తారు కాబట్టి వినువారికి కనువారికి తన లావిరిగించుట అంటే అర్థం లావ్ అంటే అర్థం దీని తన మూలం లావు అంటే దాని పరిమితులు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఆద్యంతములను బోధించుట లా వెరిగించుట తనలా వెలిగించుట తన అంటే తాను అనమాట అంటే బ్రహ్మం యొక్క ఆద్యంతములను తెలియజెప్పి అది ఎలా పరమనందు లేకుండా పోతున్నదో సూచన చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఆ పూర్ణబోధ వినువారికి ఆ పూర్ణబోధ వలన బయలును కనువారికి కాబట్టి వినువారికి కనువారికి దీనికి తప్పక వింటే అప్పుడే వారలెప్పుడు కంటే विपड़े कनगल समर्थुल वारे दी अति का चाल मुख्यमंत्री लक्षण चलामी अनेक संवर साधन चेस्ट इंका दर्शना कलगलेदी लेक अने संवसाली संस्रा, अनेक विचारण चसा परणाम रेदी इला चला उ अब बौद्धिक प्रक्रिया चिस्ते इद तन बुद्धि की तेक्षी अर्णयान पवरते क्षरपुर बुद्धि की लड़न क्षरपुर चप बुद्धि की साक्षिगरो क्षरपुर सृष्टि की साक्षिग पंचभूतात्मक मैं सृष्टि की साक्षिग दृष्टि कलो वो अक्षरपुरष అనంత విశ్వానికి పరిణామ సిద్ధాంతానికి సాక్షిత్వ దృష్టి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారేమో పురుషోత్సం కాబట్టి క్షర అక్షర నిర్ణయము కానిది అని అచనంలో అంటాం నిర్ణయము లేనిది అని కూడా అంటారు కాబట్టి ఏదైతే కృష్ణతత్వం కూడా బయలులో లేదో ఆ బయలు ఉన్నది సర్వకాలను అలాంటి దర్శన స్థితిని అలాంటి పూర్ణం పోతాను పొందగలిగినటువంటి వారు మాత్రమే జనన మరణ రాహిత్యమును పొందగలుగుతారు కాబట్టి విచారణ కాలంలోనే దర్శనం కూడా పొందగలిగేటటువంటి సమర్థులై ఉన్నాయి కనుక వినబుద్ధైతే వినుడి చదివేద మీకే కను కనుడి अचल निर्णया की संबंध कंदार्थ रे विभजार्थम कंदमेंट ना चुनाव अंत अर्थमेंटे निर्गुणात्म ज्ञा संयोग कंदर्धरत्नावली अनेद कंदी शुद्ध निर्गुण तत्व कंदार्थ धरूलने शक्तिवय निराशकमनी चराक्षर दय दोष निराशकमनी चबत वाट कंदमी मन बोधा पद्धत अच्छे प्रयत्न चाहिए अंदर इपड़ मन चंदार्थवल सैद्धांतिकर्णय सिद्धांतरम निर्णयानी अच्ल समर्थता शुद्ध निर्गुणत्व कंदार्थ दरकूं अंत अर्थमें सिद्धांत राधातमलू क्षर अक्षर पुरुषोत्तम मध्य उ కాబట్టి బంగారాన్ని కొత్త ఆభరణం చేయాలి అంటే పాత ఆభరణాన్ని చెడగొడితేనే కానీ కొత్త ఆభరణం చేయడానికి విలువరాని పద్ధతి ఎలా ఉందో అన్నది లేనిదని నిరూపించే పద్ధతి నిరసించేటటువంటి పద్ధతి నువ్వు ఏది జరిగితే అది లేదని చెప్తాడు ఏది ఉన్నది అని నువ్వు చెప్తే అదంతా ఎలా లేదో చెప్పే పద్ధతిని ఈ జనకందార్థాలలో ప్రవేశపెట్టాడు లో ఏవేవి అయితే ఉన్నవి అంటావో ఆ ఉన్నది అన్న నిర్ణయాన్ని చెడగొట్టే పనిని చేసేటటువంటి పని శనకంద బయలుని నిర్ణయం మిగిలిన వాటిని చెడగొడతాం కాబట్టి ఆ బయలుని నిర్ణయం ఈ చెడగొడడం చాలా ముఖ్యం లేకపోతే ఏమిటంటే ఏది ఉన్నదని వాడు పట్టుకుని ఆశ్రయించి ఉంటాడో ఆశ్రయం అనే ఆవరణకు లోబడిపోతూ ఉంటాడు కాబట్టి నిరావరణం చేయాలి అంటే ఆ నిరసన ముఖ్యం అందుకని సంకల్పంలో పది లక్షణాలని కూడా నకార ప్రత్యయంతో ఉపసర్గతో వాడారన్నమాట కాబట్టి ఆ రకమైనటువంటి సకార ప్రత్యయాయాన్ని నిరసిస్తూ నకార ప్రత్యయాన్ని ప్రతిపాదిస్తూ చెడగొట్టే పనిని చేస్తుంది తినకంద కాబట్టి దీన్ని పూర్ణ బోధ ద్వారా విచారించాలి విచారణ చేసేటప్పుడే ఆ దృష్టితో దర్శించాలి దర్శించి నిరసించినటువంటి నిర్ణయాన్ని పొందాలి ఈ మూడు పనులు ఏకకాలంలో చేయగలిగిన సమర్థుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పరం అనేటటువంటి పొందగలుగుతాడు అందుకని శ్రవణమన నిధుధ్యాసలు పనికిరావని ఏ సాధనలు వల్లనని ఏ సాధనలు నీకు పనికిరావని ఏ రకమైనటువంటి సిద్ధాంత నిర్ణయాలు నీకు ఉపయుక్తం కావని ఇలాంటి పదజాలం అంతా కూడా ఈ చిన్న కదార్థాలలో వాడడం జరిగింది దాని అర్థం ఏమిటంటే అవి సాధన చేసి సిద్ధిని పొంది ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన నిర్ణయాల్లో నువ్వు కట్టుబడిపోయి మందీవైపోయావు కాబట్టి ఆ జ్ఞాన నిర్ణయం అనేటటువంటి ఆవరణను నిరావరణ చేయడం ఎట్లాగో చెప్పే పద్ధతిని తిన కదార్థాలు సూచన వాక్యాల ద్వారా ఇది కూడా లేనిది అయితే ఇది కూడా లేనిది ఎప్పుడైందంటే దాని అవతలకి దర్శించినప్పుడే ఇది లేనిదవు ఎంత బోధించినా కూడా లేనిది నిర్ణయం తెలుస్తుందే తప్ప నిర్ణయించుకోలేడు దర్శించిన తర్వాతే నిర్ణయం అవుతుంది అంటే అర్థం ఏమిటంటే దీనికి కూడా వైదిక ధర్మంలో మన జీవితంలో ఎవరినైనా సరే స్త్రీలను కాని పురుషులను కాని గృహస్థాశ్రమ సేకరణకు ముందు బ్రహ్మచర్య కాలంలో నాయన నీ జీవిత భాగస్వామి ఎవరు అని అడిగేవాను ఏం చెప్తారు ఎవరోనండి నాకు తెలియదు తెలీదు మరి ఎప్పటికి తెలుస్తుంది ఎదురైనప్పుడు తెలుసు వాళ్ళెవరో ఎదురు వస్తారట నేనే నీ జీవిత భాగస్వామి అని ఎదురైనప్పుడు నీకది తెలియబడుతుంది అంటే ఎదురు ఎదురు కాకపోతే అంటే ఎదురు కాకపోతే నీకు తెలియబడదంటే ఎదురు ఎదరగుట అన్నది సూచన ఎదరగుట అనేది సూచన కాబట్టి నిన్ను విడిపించగలిగేవాడు ఎదరవాల్ని నిన్ను విడిపించగలిగేవాడు ఎదరైతే తప్ప నీవు ఈ ఆవరణ రాహిత్యాన్ని నిరాస్థితిని పొందలేవు కాబట్టి నేను ప్రయత్నించి కనుగొన్నానండి అన్వేషించి కనుక్కున్నానండి ఆసేత హిమాచలం తిరిగి కనుక్కున్నానండి భూమండలం అన్వేషించిన ఆ సద్గురు నేను కనుక్కున్నానండి వాడు ఆవరణ సహితులు అది కూడా కరెక్టే అది ఆవరణ సహిత పద్ధతి అని ఎవరైతే బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారు ఎవరైతే జీవన్ముక్తుల స్థితి పొందిన వారు వాళ్ళకి నిజ గురువు ఎదరవుతాడు అది స్వగురు పద్ధతి కాబట్టి స్వగురు స్థితి నుంచి నిజ గురు పద్ధతికి ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే పరమ గురు పరమేశ్ గురు స్థితికి చేరగలుగుతారు ब परम या दर्शन पंदे परम गुर कुण चेत्रे दर्शन आ निर्णया पंदा परमेश् करचे निर्णयान पाबटी स्वगुर करुणचेत नीक बोध अग्रह निज गुर कर चेत नीक दर्शन कल परम गुर करण चेत स्थिम ఆ నిర్ణయం నీకు నిర్ణయంగా అయిపోవడం నువ్వు లేకుండా పోవడం అనేది ఏమో పరమేశ్వరి గురు కరుణచర్ జరుగుతుంది కాబట్టి అందుకే గురువు గురుత్రయం స్వగురు నిజ గురు వరకు చెప్పుకుంటున్నాం పరమేష్టి గురు అనేది అక్కడ లేడు కానీ ఆ పరమేష్టి గురువుకి నీకు ఆ తేడా నాహంలో తేడా సోహంలో తేడా పద్ధతి ఆవరణ పద్ధతి నాహంలో సిద్ధి దశని పొందటాన్ని నిరావరణ పద్ధతి అని కాబట్టి సగుణ నిర్గుణ భేదములన్నీ కూడా కేవలము కోహం సోహం మధ్యలోనే నిర్ణయం చేసుకుంటున్నావే తప్ప నిజానికి నిష్ప్రతియోగిమైనటువంటి బయలును దర్శించినప్పుడు మాత్రమే నీలో అది ఏర్పడుతున్నది ఉన్నది ఉన్నట్లుగా ఉన్న ఉండుతున్నది అనేటటువంటి ఇందులో ఇమిట్ చేశారు కాబట్టి అటువంటి పూర్ణ బోధాకాలంలో ఎవరికైతే దర్శనమై ఎవరికైతే నిర్ణయం అవుతుందో వారు సత్శిష్యులు అట్టి సత్శిష్యులకి అచల నిర్ణయం ఈ జన్మలోనే సాధ్యం ఈ జన్మలోనే మళ్ళీ అంటారు ఏమిటంటే ఈ శరీర ధారణలోనే అంటే అదేమిటండి అంటే దీనికి ఒక నిర్ణయాత్మకమైన పద్ధతి ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే दिव्य संवस पन्े संवसरा पुष्केत एवरण बोधन ग्रह प्रयत् जीवन मुक्ति स्थिति पी अ संपादी पूर्ण बोधन विने प्रयत्न चयगुर करणचेत निज गुर कर चेतमो आ पौर्णोध दर्शना पुकने प्रयत्न चय परमुर कैत विबड़क विपच स्थिर अरमेश्वरी गुरी दचि का बट्टी द्वादशि पंचदश स्वगुर करुण दू केवल मंत्र दीक्षात्र इलाक पूर्ण बोधा प्रवेश जरूर నిజగురు గురు కరుణ దగ్గరేమో ద్వాదశి నిర్ణయం తెలుసు పరమగురు కరుణ దగ్గరేమో షోడశిల్ బోధా దృఢీకరణ అయిపోతుంది ఎరుక విడిచేస్తాడు పరమేష్ఠి గురువు దగ్గర బయలు బట బయలైపో ఆ బయలు బట బయలైపోయేదేమో పరమేష్ఠి గురు కరుణ కాబట్టి తప్పక మానవులు సగురు నిజగురు పరమగురు పరమేష్ఠి గురు కరుణను జన మరణములను త్రోజాల అనేటటువంటి స్థితిని పొందాలి అలాంటి కొందటమే తపక వింటే దేవాలి ఇలా వినాలి ఇలా కనాలి ఒకసారి మరల కదార్థాన్ని విచారణ చేస్తే జనులారా జన మరణములను తలగంద్రోయాలు లక్షణయుతమీ వినోవారి కనూవారి తనలా విరించు దీని తప్పకవి అపూడే వార నిపుడు కంటే కను కానుడీ సది వేదీకే కను గుణమన కనుడీ పుస్తకమంత తపకవింటే అపూడే వారలిపూడే హరి ఓ శ్రీ గురుభ్యో నమరి ఓ